ఇది నిష్ణ్య అనే పదానికి నిర్వచనం శంకరులు ఏం చేశారంటే ఈ మూడింటికి కలిపేసి ఎవర విస్తారంగా చెప్పొచ్చులే అనుకున్నారో ఏమో నిష్కామో భవ ఎందుకంటే కామంలో ఈ మూడు ఉన్నాయి కామన్ లో ఉండాలి కామన్ అంటే కోరిక దానికి కర్త ఉండాలి కర్త ఉండాలి అంటే దేహంతో వీడికి మమా అహం మమ అభిమానం ఉండాలి దేహంతో అధ్యాసలు ఎందే అంటే దేహమే నేను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 మరి అంటే ఇంక జీవితంలో ఏదైనా సుఖం ఒకటి అనుభవించాలంటారా అక్కర్లేదంటారా అని అడిగాడు మూడు ప్రశ్న నేను చెప్పాను మహాత్మా ఈ పాఠం మీకు కాదు మీకు కాదు ఈ ఎందుకంటే నేను నేను కాదంటారా అంటే వాడు తమో ప్రధానంగా ఉన్నాడు దేహంతో తాతాత్న్ని చెంది ఉన్నాడు ఈ పనులు చేసేవాడిని నేను కాదంటారా నువ్వు కాదురా కర్మలు చేసేవాడు అంటే వస్తుంది వాడికి హీ బికమ్స్ హ్యాంగరీ నేనే నన్ను అడుగుతారు క్లాస్ నుంచి వచ్చేస్తో రూమ్కి వచ్చి ఒక ఆయన నన్ను అడిగారు ఎలా నీ క్లాస్లో మీరేమో ఆత్మ మీరు ఆత్మకర్త కాదంటే ఆత్మంటే నేను నా ఉంది మీరే నేను ఆత్మకర్త కాదని చెప్పారు కదా అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడడానికి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది నేను కాదంటారా సో ఐ సెట్ ఎస్ యు యూఆర్ నాట్ దివన్ యూ హ్యావ్ యూ హ్యావ్ కమ్ టు నో దాట్ చాలా తాలండి ఇలాగె ఎక్కడైనా ఉంటుందా అంటే మరదే అంచేతనే మీరు త్రైగుణ్యంలో ఉండండి కొంతకాలం ఏం పర్వాలేదు ఆ పాఠం మీకోసం కాదు మరి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది అంచేతనే ఇది ఎవడు చెప్పడం మానేసారు ఇది వర్కౌట్ అయ్యి సమాచారం కాదండి లేని నిశ్చైగుణ్యం నిష్కామోఫల కాబట్టి కామన అంటే దేహంతో మమేకమయ్యి ఉండాలి ఆ తర్వాత కర్తృత్వం ఉండాలి కామనలో భాగము ఆ కర్మ యొక్క ఫలాన్ని భోగించి వాడిని నేనోనే భోక్తృత్వం ఉండాలి దేహాధ్యాస తమోగుణంతో అభిమానము కర్తృత్వాధ్యాస రజోగుణాభిమానము భోక్తృత్వాధ్యాస సత్వగుణాభిమానము మూడూ కలిసి కామ నిస్త్రైగుణ్య అంటే నిష్కామో భద మీరు ఆలోచించండి ఏ కామనా ఉండకూడదు ఏ ఏ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ వాట్స్ ఎవరు ఏ డిజైర్ అనవసరం అదొక లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేయాల్సి ఉంది దాని మీద వర్క్ చేయాలి చాలా కఠినమైన విషయం ఏ డిజైర్ అనవసరం ఇది ఎలాగంటే దీనికి ఒక సమాజం ఒక కథ ఉంది సనత్కుమార మహర్షి ఆయన కుటీలో కూర్చుని ఏదో ఉంటాడు అంటే అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు పైన వెళ్తూ ఉంటారు ఆకాశంగా వెళ్తూ ఉంటారు వెళ్తూ పార్వతి పరమేశ్వరుడు ఈశ్వరుడు శివుడితో అంటుంది ఎవరన్నా కింద ఆయన అంటుంది ఆ తేజస్వాలు ఎవరని అని సనత్కుమారుడు ఆ పోనీ ఒకసారి వారితో మాట్లాడి వెళ్దాం ఎందుకులే పార్వతి ఆయన ఆయన ఉండని ఆయన ఆత్మనిష్ఠుడు పెద్ద పట్టించి మనం వెళ్ళినాను ఉందరిని మనం వెళ్దాం అంటే అదేం పోదరదు ఆత్మనిష్ఠుడు నేను ఒకసారి చూడాలి పదండి అని సరే వెళ్తారు ఇద్దరులో వెళ్లిన తర్వాత శివుడు చెప్తాడు ఆయన ఉంటే చూసేసి వెళ్ళిపోదాం ఆయనతో సంభాషణ పెట్టుకోద్దరు అంటే ఆవిడ అలా ఎందుకని నేను మాట్లాడతాను నేను జగన్ మాతని నేను నేను మాట్లాడటం తప్ప నేను వరాలు కూడా ఇవ్వగలుగుతాను అంటే వద్దు అదేం వద్దు నువ్వు అసలు మాట్లాడద్దు అదేం కోదద్దు ఓకే సమత్కుమారం నువ్వు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడా ఈయన శివుడు సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు నువ్వు నిజంగా గొప్పవాడు ఉంటావు సో నీ నీ తేజస్సుకి నీ యొక్క గొప్పతనానికి నేను చాలా సంతోషించాను నీకు నేను వరం ఇస్తాను కోరుకో అంటే ఆయన నాకు వరమా అది ఉన్నాం నాకే వరం వద్దమ్మా అని అదేమిటి జగన్మాత వరం ఇస్తానంటే వద్దంటో నీకు ఇంత అహంకారం అబ్బా అహంకారం కాదు తల్లి అహం లేకపోవడమే సమస్య అసలు కాబట్టి నాకే వరం అవుద్ది అదే అనుకో నేను వరం ఇస్తాను నువ్వు కోరుకోవాల్సి ఆయన ఒక వస్త్రం చిరిగిపోతే కుట్టుకుంటున్నాడు అడ్డ ఆయన అంటాడమ్మా ఈ సూది ఇటు నుంచి పొలిస్తే అటు వచ్చి వరం ఇవ్వమనుకో అంటే అర్థమేంటి దానికి ఒక వరం కావాలా స్పాంటేనియస్గా వస్తుంది అంతే వరం కోరాలంటే అదే వరం ఇంకంతకంటే వరం అదేం వరం అలాగేం కుదరదు మరి అయితే ఇంకో వరం ఏమిటా అని ఇటు అటు చూస్తే సూర్యుడు మెట్ట మెట్ట మధ్యాహ్నం నెట్టి మీద ఉంటాడు అమ్మా ఇంకొక ఆరు గంటల్లో సూర్యుడు పశ్చిమాద్రిని చేరిట్లా వరం అంటే అదే వరం అంటే మరి నాకు ఇలాంటి వరాలు అయితే వస్తున్నాయి వరం లేదంటే అంటే వరం లేకపోతే శాపం ఇస్తానైతే నీకు అంటున్నాడు అంటే అమ్మా నీ అనుగ్రహం అయితే సరే ఒంటె వైపు చాలా అహంకారంగా ఉన్నట్టున్నావు ఒంటి అంటే ఆయన ఒంటైపోతాడు పార్వతి పరమేశ్వరుడు వెళ్ళిపోతారు శివుడు ఏం వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్లీ వెళుతుంటే ఈ ఒంటె ఎలా ఉందో చూడాలని కృష్ణించి మళ్లీ శివుడు చెప్తాడు ఆయన జోలుకు వెళ్లకు ఇప్పుడు చెప్తే అది ఏం కుదరదు ఈ నా మరం ఇస్తానంటే వద్దన్నారు శాపం యొక్క పరిస్థితి ఏమిటో నేను గమనించాలి అని మళ్లీ దిగుతుంటాను ఇది హేమయ సనత్కుమార ఇప్పుడు ఎలా ఉన్నా బాగున్నానమ్మా నేను ఇచ్చిన శాపం యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్నావు దుఃఖమేముంది తల్లి దుఃఖమేం లేదు అంతా బానే ఉంది పూర్వం వంట వండుకోవడం అనే సమస్య ఉండేది ఇప్పుడు వంట వండుకోక్కర్లేదు వెచ్చాలు తెచ్చుకోకర్లేదు బెడ్డి తినేస్తే ఇది ఈ ఉపాధి అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా అయితే నీకు నేను మళ్లీ నిన్ను మామూలు చేసేస్తానంటే అక్కర్లెత్తాలి లెట్ ఇట్ బిహియ్యాలి ఎందుకంటే ఆ దేహము నేను కాదు ఈ దేహము నేను కాదు ఇదంట్ మ్యాటర్ లీవ్ ఇట్ లైక్ కాబట్టి ఇప్పుడు ఆవిడికి వరమేమిస్తారు శాపమేమిస్తారు దేహాభిమానం ఉన్నవాడికి వరము శాపము దేహాభిమానం లేని వాడికి వరమే ఉంది శాపమే ఉంది నిష్కామోభవ ఇప్పుడు సూర్యుడు అస్తమించే ఇప్పుడు రాత్రి పడింది తెల్లవారు మళ్లీ రేపు ఉదయం సూర్యుడు ఉదయించాలి అని మనం కోరుకోవాలండి కోరిక కావాలా అక్కర్లా ఎందుకంటే అది జరుగుతుంది తిన్న అన్నం అరగాలి కోరి కోరుకోవాలా అక్కర్లా అది జరుగుతుంది ఎలాగైతే మీరు కోరకుండగా ఇవన్నీ జరుగు ఉచ్ఛ్వాస నిశ్వాసం నాకు జరగాలి అని కోరుకుంటున్నారండి కోరుకోవట్లేదు కదా అయినా జరుగుతుందా లేదా నా గుండె కొట్టుకుంటూ ఉండాలి ఆయన కోరుకుంటున్నారా కోరుకోవటం కదా అయినా కొట్టుకుంటోంది కదా నువ్వు మీరు మీరు కోరుకోవడం చేత కొట్టుకుంటున్నావు ఇంతకాలం ఈ పైన కూడా కొట్టుకుంటూ ఉండాలి ఈ వందేళ్లు కొట్టుకోవాలి వై వస్తేదా అదే తప్పు జీవితంలో ప్రధానమైనవన్నీ కూడా గ్రావిటేషన్ ఉండాలి ఎందుకు కోరుకోవడానికి గ్రావిటేషన్ ఉండనే ఉంది భూమి ఆకర్షణ శక్తి నన్ను నేలపై నిలబెట్టి ఉంచాలి ఎందుకు కోరికందుకు ఇట్ ఈజ్ ఆల్రెడీ ఇదే నిజానికి ఏ కోరిక కోరకుండానే మన జీవితంలో ప్రధానమైన అంశాలు నడిచిపోతున్నాయి అప్రధానమైన అంశాలు కూడా అలాగే నడుస్తున్నాయి కానీ వీడేమనుకుంటాడంటే నేను కోరబట్టి నేను చెయ్యబట్టి ఇది ఎలా జరుగుతోంది అని వీడు అనుకుంటున్నాడు వాస్తవంలో వీడి సంకల్పాన్ని బట్టి జరిగింది కాదు వీడి క్రియను జరిగింది కాదు అది ప్రకృతి ధారణలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించేసి వీడు ఏ కోరిక లేకుండగా అలా కాముగా ఉండిపోవడమే ఈ గంగానది ఇలా ప్రవహించాలి అని కోరడం ఎంత అనవసరమో నా జీవితంలో నేను ఎనభై ఏళ్ళు బతకాలి ఎందుక కోరిక శుద్ధానవసరం ఎందుకంటే వీడు ఆ ప్రవాహంలో ఈ గంగానది ప్రవహించాలని కోరడం అలాంటిగా ఇది అసలు కాబట్టి ఆ కోరిక పెట్టుకోవటం వల్ల నేను బతకలేము భయం ఉంటుంది అక్కడ మీకు ఎంతకాలం బతకాలని కోరుకుంటున్నారని మహాత్మాని అడిగారు నన్నె నేను నేను ఆయన కోరుకోవట్లేదు నేను డోంట్ యు వాంట్ లివ్ నో ఐ డోంట్ వాంట్ లివ్ వై అదే ఐ హమ్ లైఫ్ ఇట్స్ సెల్ఫ్ వై షుడ్ ఐ డిజైర్ టు లివ్ ఐ డోంట్ డిజైర్ టు లివ్ బికాస్ ఐ హమ్ లైఫ్ మళ్ళీ లైఫ్ ఐ ఉండే నేను ఐ డిజైర్ టు లివ్ సపోజ్ యు అర్ లైఫ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ డిజైరింగ్ టు లివ్ అంటే నథింగ్ రాంగ్ చచ్చిపోతామేమోనే భయం ఉంటుంది దాని పక్కనే బతకాలని భయం కోరిక ఉంది అంటే చచ్చిపోతామనే భయం ఉంటుంది అవునంటర్లేదండి బతకాలనే కోరికని పక్కనే ఉంటుంది సపోజ్ బతకాలనే కోరిక మీకు లేదనుకోండి చచ్చిపోతామని భయం ఉండదు కామనా భయం కాబట్టి ఏ కోరిక పెట్టుకోదన్నారు నిష్కామం భయం అంతే Empty the mind of all desires, you will not know what is fear. Then, mi atmaswarupam yaka aphoran atman yaka anupraan kashuna. Aphori you will know the truth, and that truth is your self. If korikal lo as spiritual anxiety koira bhagao, spiritual aspiration undabatti, spiritual anxiety osna.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 యు ఆర్ ది స్పిరిట్ ఇన్ ఎనీ కేసు యు ఆర్ నాట్ యు నీడ్ నాట్ బికమ్ ది స్పిరిట్ యుర్ ది స్పిరిట్ స్పిరిట్ అంటే ఆత్మానత్మ సో ఆ విధంగా నిష్కామో అర్జున నేను చాలా చెప్పాను ఈ నిష్కామ అనే పదం మొదటిసారిగా వచ్చింది అందుకోసం విస్తారంగా చెప్పాను మళ్లీ ఇంకా రాబోయే అధ్యాయంలో ఈ నిష్కామ భావము అనేది బాగా విస్తారంగా చెప్తారు తర్వాత అన్ని సుఖ దుఃఖహేతు సప్రతిపక్ష పదార్థబ్ద వాచ్యవ్వశబ్దానికి నిర్వచనం ఈ నిర్వచనం నేను చాలా సార్లు చెప్పాను అనేక సందర్భాల్లో ఇక్కడే కాదు మరో చోటే కాదు ద్వంద్వం అంటే రెండని జంటే ఎవో రెండు కలిస్తే జంట అవదు గుర్రము గాలిద కలిస్తే జంట అవదవు ఇక్కడ ద్వంద్వం అవ్వదు సప్రతిపక్ష ఆ అపోజ్ అపోజిట్స్ అయి ఉండాలండి సప్రతిపక్షములు దీనికి అదే ఆపోజిట్ దానికి ఇది ఆపోజిట్ అప్పుడే అది ద్వంద్వం అవుతుంది లేకపోతే ద్వంద్వం కాదు సుఖదు హేతు అది అపోజిట్స్ గా ఉంటూ సుఖ దుఃఖములనే ఆపోజిట్స్ కి కారణమవుతూ ఉంటాయి వాటిని ద్వంద్వములు అంటారు శీతోష్ణములు ఉన్నాయనుకోండి ద్వంద్వం ఎందువల్ల అపోజిట్స్ సీత ఇజ్ అపోజిట్ టు ఉష్ణ ఉష్ణ అపోజిట్ టు అండ్ దెన్ అంతటితోటి కాదు అంతటితో ద్వంద్వ అవదో దీన్ సెకండ్ కండిషన్ ఏమిటి మీకు వాటి వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి రెండింటి వల్ల రెండూ కలుగుతాయి శీతం వల్ల సుఖము కలుగుతుంది దుఃఖము కలుగుతుంది వేసం కాలంలో ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే సుఖం కలుగుతుంది శీత కాలంలో ఎయిర్ కండిషన్ ఆన్ చేస్తే దుఃఖం కలుగుతుంది ఉష్ణం వల్ల సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి కేవలం శీతము సుఖము ఉష్ణము దుఃఖము అలా ఉండదు అది మళ్ళీ ఐ ఈక్వేషన్ రివర్స్ అవుతుంది మొత్తం మీద సుఖదు అది ద్వివచనం మధు మధు కాదులండి మధు కాదు ఇంకో శబ్దం సుఖదుఃఖహేతు గురు గురు గురుణి గురువుణి అని ఇంకో శబ్దం ఉకారాత్మక పోషకం శబ్దం సుఖదు హేతు ద్వివచనం సుఖదులకు హేతు అవ్వాలి కారణం అవ్వాలి సప్రతిపక్ష సుఖదుఖహేతు పదార్థౌ अट्ठी पदार्थमुक द्वंद्वेटो द्वंद्वा सुख शीतोष्ण लाभ नष्ट रागद्वेषम कलमिल जयापजयू द्वंद्वा गीत ఈ ద్వర్ అందాము తో నిర్గత నిర్ద్వందో భవా ఇంకొక ద్వంద్వం మీరు మర్చిపోయారు శుభ అశుభములు పుణ్య పాపములు స్వర్గ నరకములు ఇవని ద్వంద్వ సో వీటి నుంచి బయటపడిపో తో నిర్గతో భవ ఏమి ఫ్రీడమ్ అండి వాటే ఫ్రీడమ్ ఇట్ ఇస్ తతో నిర్గతో హో వాటి నుంచి బయటపడుకోండి లేదంటే నావాడు పరా ఇవాడు ద్వంద్వం స్వపర అనే ద్వంద్వం స్వాపరా అనే భేదం లేదంటే ద్వంద్వం నుంచి బయటపడతాయి ఎందుకంటే స్వాపరా నుంచి సుఖ దుఃఖాలు కలుగుతాయి సుఖం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది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 ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ గుడ్ నాట్ రియల్లీ మేకప్ మై మైండ్ ఎందుకంటే కేవలము అభిమానం తప్ప దాంట్లో సత్యం ఏమీ లేదు ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు చెత్త పట్టుకుని ఉంటారు దాంతో మీ దగ్గర కొనచ్చు దాంట్లో నుంచి ఒకటాయితం మార్చి మీరు చక్కగా టిఫిన్ కాఫీ చేసి టిప్ ఇచ్చి బయట ఎంత ప్రయోజనం ఉంది ఆటలు తగ్గుతుంది టిప్ ఇచ్చినప్పుడు వాడు సంతోషిస్తాడు యు యూ కెన్ బీ యూ కెన్ రియల్లీ మేక్ ఎవ్రీబడి హ్యాపీ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఆ లక్ష రూపాయలు ఉంటాయి సపోజ్ లక్ష రూపాయలు బ్యాంకు లో వేస్తారు బ్యాంక్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీలో వారు ఒక ప్రింటెడ్ పేపర్ మీకు ఇస్తాడు ఆ ప్రింటెడ్ పేపర్ ఎలా ఎలా ఉంటుందంటే ప్రింటెడ్ పేపర్ ఇవ్వడమేమి నోటు మాట సరిపడదా నోటు మాట ప్రింటెడ్ పేపర్ ఇస్తారు ఓన్ కాగితం మీద రాసేయవచ్చు కదా పెన్ను కాగితం మీద మీ దగ్గర మేము లక్ష రూపాయలు తీసుకున్నాము ఇంత వడ్డీ ఇస్తామో నువ్వు సంతకం పెట్టేయచ్చు కదా అది కాదు ప్రింట్ చేస్తే దాని ఏదో కొంత దానికి కొంత ఏమిటి వస్తుంది అథెంటిసిటీ వస్తుంది వ్యాలిడిటీ ప్రింట్ చేస్తారు ఆ ప్రింట్కి కూడా మళ్ళీ దానికి ఏదో చుట్టూ డిజైన్ అది వేస్తే ఇంకా మోర్ వ్యాలిడ్ ఆ ప్రింట్ చేసిన కాగితం మొక్కనే ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తే మరింత వ్యాలిడ్ అది వాడివన్నీ చేస్తాది చేసి మీకు ఆ కాగితం ముక్క ఇస్తారు అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఆ కాగితం ముక్క ఎందుకైనా పనికొస్తుంది అన్నది దానివల్ల ఏమైనా ఏమీ పనికిరాదు మళ్లీ మీకు మీకు ఎప్పుడు పనికొస్తుందంటే ఆ కాగితం ముక్క వాడి మొహాన్ని పారేసి వారిచ్చిన డబ్బు మళ్లీ మీరు పట్టుకున్నప్పుడే మీకు పనికొస్తుంది ఈ మధ్య వాడిచ్చేదని మీరు అనుకున్న సందర్భంలో వాడు లోపదే కూడా వాడు ఇచ్చిన సందర్భంలో ఈ కాగితం మొక్క ఏమిటి అని మేము ఈ కాగితం మొక్క ఏమిటో తెలుసినా అది కేవలము అభిమానము తప్ప మరేది కాదు అభిమానము అంటే నాది అనే భావన దానికి అభిమానము అంటాడు వీడు నాది నాది నాది అనుకుంటూ ఉంటాడు ఈ కాగితం మొక్కను ఇప్పుడు ఈ అభిమానము తప్ప దాంట్లో ఏమీ స్థానం లేదు ఆ కాగిత మొక్క వాడు మొహాన్ని పారేసి ఇట్ హ్యాజ్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్ ఈ కాగితం మొక్క మీకు కాఫీ ఎవడైనా ఇస్తారా ఎవడే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 ఈ ద్వంద్వం నాది పరా ఇంకో ద్వంద్వం స్వ పరా సుఖ దుఃఖ హేతువులైన ద్వంద్వ ఈ ద్వంద్వలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్కదాన్ని పట్టుకుని దాని నుంచి బయటపెట్టుకోవాలి శీతోష్ణాలని పట్టుకోవాలి ఉష్ణం మనకి వేడి ఉన్నప్పుడు మనం కష్టపడతాము దుఃఖపడతాము అని ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ లో ఉండకూడదు అలాగే చలి ఎక్కువగా ఉంటే మనకి దుఃఖం కలుగుతుంది అనే ఫిక్స్డ్ ఒపీనియన్ అసలు ఒపీనియన్ ఏమీ ఉండకూడదు చలి ఎక్కువగా డ్రెస్ వేసుకుంటాం వేడి ఎక్కువగా ఉంటే ఏదో ఏదో వేసిన కరో ఏదో పెట్టుకుంటాం వీ డూ ఏ ఫ్యూ ప్రాక్టికల్ థింగ్స్ అంతేగాని వేడి చలి మీద ఒక సైకలాజికల్ బిల్డప్ అనేది ఉండకూడదు ఇది సుఖదుఖ హేతువులు అనేటువంటి సైకలాజికల్ బిల్డప్ అనేది చాలా పడిపోవటం వేడి వచ్చినప్పుడు వేడిని సహిస్తాం చలి వచ్చినప్పుడు చలిని సహిస్తాం వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ దామ్ అనే స్థితికి తీసుకొచ్చేయాలి శీతోష్ణాలు వచ్చినప్పుడు చూద్దాం ఏం వ్యాసంకాలం మొట్టమొదటి వేసం కాలమా ఏమే ఎన్ని వ్యాసంకాలయ్యా ఇప్పటికీ ఇంకా ఎన్ని కాబోతున్నాయో వీవిల్ బేర్ వీవిల్ జస్ట్ ఎన్ ఇట్ ఫర్ రిట్విల్ మార్త ఇట్విల్ అయ్యి ఉండదు ఇంకొక పదిహేను రోజుల్లో కళ్ళు మూసుకుంటే అయ్యిపోయాయి ఏముంది ఈ వ్యాసం ఇలాంటి వ్యాసం చాలా అయ్యాయి ఇంకోటి కూడా అయిపోతా అయిపోతూనే ఉంది ఒక్క పది రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఆ కాలం అలాగే అంతేగాని ఆ ద్వంద్వములైన అభిమానం ఉండదు అది అమ్మో వేసవకాలం వస్తుంది నేనేమైపోతానో నేనేమైపోతానో నా దేహాభిమానం అలా ఉండకూడదు ఒక ద్వంద్వం అని చెప్పారు అలాగే నాది పదాయిదీ ఇప్పుడు పది పళ్ళు ఉన్నాయనుకోండి ఇవన్నీ నాది అని ఉండకూడదు పళ్ళు ఉన్నాయంటే దీంట్లో ఏదో ప్రార్థం ప్రకారం ఓ రెండు పళ్ళో కడుపులో పోతే మిగతావి ఎక్కడికి వెళ్ళాల్సినో అక్కడికి ఇది నాది అనే మాట ఉంటుంది ఇల్లు ఉంది అనుకోండి ఇల్లు నాది అనే మాట వద్దు నేను ఇంట్లో ఉంటున్నానంతేమో రేపొద్దునే ఎక్కడికి పోతామో నాది అనే మాట దయనీయం నాది పరాయితీ నాది అంటే పరాయితది అలాగే జయాపజయములు అలాగే మానావమానములు అది చాలా ముఖ్యం మానం లేదు అవమానం లేదు రెండూ తప్ప తప్పూ లేవు కాబట్టి మానం కోసం చూడనవద్దు అవమానం వస్తుందేమో అని భయపడినవద్దు ఆ ద్వంద్వ నుంచి బయటపడిపోవడం నిందా స్థుతులు నిందా వద్దు స్థుతి వద్దు అంటే నింద వచ్చినప్పుడు దుఃఖించద్దు స్థుతి దాని నుంచి బయటపడిపోవడం ఈ విధంగా ఎన్ని ద్వంద్వాలైతేవో ఆత్మములు మిథ్య అది సత్యము కావు అవి అలా కనపడుతున్నాయి తప్పిస్తే అవి ఉన్నది కాదు మనము వీటికి అతీతంగా ఉండాలి అని నీవు ఆ ద్వంద్వముల నుంచి బయటపడిపోమతో నిర్గతో బలం శుభమో అశుభమో ఇది రిలిజియస్ పెర్సన్ దట్టు రిలిజియస్ పెర్సన్ ఒకటే మళ్ళీ రిలిజియన్లో మీకు డిస్టార్షన్స్ చాలా ఉంటాయి రిలిజియన్లో డిస్టార్షన్స్ లేకపోతే ఇన్ని రిలిజియన్స్ ఎందుకు ఉన్నాయి ఎన్ని రిలిజియన్స్ ఉన్నాయి క్రిస్టియానిటీ తీసుకోండి ఎన్ని సెక్స్ ఉన్నాయి ప్రొటెస్టెంట్లో క్యాథలిక్స్ నూట ఎనభై సెక్షన్ ప్రొటెస్టెంట్ అంటే ఏదో తెలిసినా ఈ ప్రొటెస్టెంట్ ఏమిటా అని నేను కొంత పరిశీలన చేశాను వాటి స్టార్ట్ అయితే కేవలము పురోహితవాదానికి విప్లవం తప్ప మరిది కాదు కేథలిక్ క్రీస్టులు ఉంటారు దేవుడికి సంబంధించిన ప్రతి అంశంలోనూ వాళ్ళు వేలు పెడతారు వారు చెప్పినట్టే చేయాలి బతుకున్నప్పుడు వారు చెప్పినట్టే చేయాలి చచ్చిపోయినప్పుడు వారు చెప్పినట్టే చేయాలి వాళ్ళు నీకు దేవుడికి డైరెక్ట్ కాంటాక్టే లేదు అసలు ఎవ్రీథింగ్ గో త్రూ హిమ్ కొడుకు చిన్నపిల్లవాడు పుట్టాడు హీ హ్యాస్ టు బ్యాప్టైజ్ హెడ్ అని ఈ విధంగా మనిషి జీవితంలో ప్రతి అంశాన్ని కూడా ఈ క్రియా కర్మకాండ మనిషి శాసిస్తుంది ప్రతి అంశాన్ని వాడు శాసిస్తాడు ఈ పరిస్థితిని చూసి తల తిరిగిపోయి అప్పుడు బిషప్ పోస్టులు ఉండేవి బిషప్ పోస్టుని పోపు వేలం వేసేవాడు ఎందుకంటే ఒక కమ్యూనిటీలో బిషప్ను నియమిస్తే ఒక కమ్యూనిటీలో ఆ బిషప్ ఈజ్ ది రిచెస్ట్ పర్సన్ ఆ కమ్యూనిటీ లైఫ్ నంతా వాడు శాసిస్తాడు ఆ కమ్యూనిటీలో శిశు జననం అయితే వీడికి ఇనాం వస్తుంది ఎవరైనా చచ్చిపోతే వీడికి ఇనాం వస్తుంది పెళ్ళైతే వీడికి ఈనామం వస్తుంది బ్యాప్టైజేషన్లో వీడికి ఈనామొస్తుంది వీడికి చెప్పినట్టు ఆ కమ్యూనిటీ అంతా నడుచుకోవాలి సో ఈ విధంగా ఆ కమ్యూనిటీ లైఫ్ను అంతా కూడా వీడు గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు He is the richest guy, and therefore uh, that uh, uh, post bishop post, ke, so now we are not going to say, okay, this e, e guy, like the e, e diocese, we are going to say, we are going to say, we are going to say, we are going to say, what is the bishop, what is the bishop po position? Vidi. Pope lakshadala, bishop position, you are going to say, lakshadala, cardinal position, using the vallum vesival. Pope used to sell the posts. Cardinals used to sell the lower posts. Kacchitanga okay. allowed the eye of the temple mel tanthi position is up for sale. Mel tanthi, that is the name. It must be a Malayala word, very interesting word, mel tanthi. I have seen this mel tanthi. He is a king.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 వాట్ ఈస్ దిస్ అని ఒక పెద్దది వాళ్ళ విషయం బ్రిటన్ బ్రిటన్ స్కాట్లాండ్ ఐర్లాండ్ వాళ్ళందరూ ప్రొటెస్టెంట్ మార్చిన లోహన్ ఫ్రమ్ జర్మనీ హీ స్టార్ట్ దేశ ఆయన స్టార్ట్ చేశాడు జర్మనీ ఈజ్ ఎ ప్రొటెస్టెంట్ కంట్రీ పోపు ఇండియా వస్తాడు కానీ జర్మనీకి వెళ్ళడం ఇండియాకి వస్తే ఇక్కడ రాజమర్యాదలు అన్నీ ఉంటాయి ఆయన ఇష్టం లేకపోతే మాట్లాడచ్చు ఇక్కడికి వచ్చి జర్మనీ వెళ్ళాడంటే అసలు వెరీ ఇంట్రెస్టింగ్ బ్రిటన్ పోపు కి నెవర్ విజిట్స్ బ్రిటన్ ప్రొటెస్టెంట్ కంట్రీ అది ఏదో బెర్ఫాస్ట్ లో క్యాథలిక్స్ ఉన్నారు తప్పిస్తే బ్రిటన్ వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రొటెస్టెంట్ ఆర్చ్బిషప్ ఆఫ్ క్యాంటన్ బరీ వాడు ఈజ్ అ ప్రొటెస్టెంట్ వీళ్ళందరూ కూడా సో ఈ విధంగా రిలీజియన్ లో ఎంత సంసారం ఉంది ఏమిటి వాడి ఆల్దిస్ నిశ్రయగున్యో భవార్జున ఓవర్ డ్రాప్ ఎవరింగ్ రైజ్ అబిస్ శుభాశుభ అనదర్ ద్వంద్వం ఇది రెల్జిఎస్ ద్వంద్వ ఇది వాడు డిసైడ్ ఎవరో డిసైడ్ చేస్తాడు ఇది శుభం అంటాడు ఇది అశుభం ఉంటాడు అదే క్యా బాత్ అంతా శుభమే ఈ నది ఇప్పుడు శుభం అంటాడు అన్ని నదులు ఎప్పుడు శుభమే అసలు శాస్త్రం మీరు తెలుసుకుంటే బాత్రూంలో ఉన్న బొకట్లో ఉన్న నీళ్లు అది అది శుభం వీడికి అది శుభం కాదు ఇంకేదో శుభం ఉంటుంది నేను దీని మీద ఇంకా చాలా చెప్తాను మీకు కావాలంటే ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికాలో ఏదో బోధించాడు ఆయన ఏమన్నా రాశాడు అంటే చచ్చిపోయే ముందు అడిగారు మీ దేహాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని ఆయన అన్నాడు ఇట్ ఈజ్ ఆల్ పృథ్వీ భూమిర్భూనా జౌర్వ రిణాంతరిక్షమహిత్వాన్ని భూసూక్తం ఉంది కేవలం భారతదేశంలో ఉండే భూమికి సూక్తం కాదు మొత్తం భూమండలానికి అంతకీ సంబంధించిన సూక్తం భూమి ఎక్కడున్నా పవిత్ర కాబట్టి నా దేహత్యాగం ఎక్కడైతే అక్కడ ఒక క్రిమేషన్ గ్రౌండ్ ఒకటి చూసేసి ఎవరి మట్టిలో కలిపేసేయండి అని ఆయన కాగితం రాసి పడకం ఇంకొక మహాత్ముడు ఉన్నాడు ఆయన అమెరికా వెళ్ళి ఎవడు వెళ్ళమన్నాడు ఆయన అమెరికా నీకు అంతటా సర్వాత్మభావం లేకపోతే ఎక్కడ నీకు హృషికేష్లోనే చచ్చిపోవాలంటే హృషికేష్లోనే కూర్చోవాలి ఇంకో చోటకి వెళ్ళనేకూడదు నీకు ఆ సర్వాత్మభావం ఉంటేనే వెళ్ళాలి ఆయనకి సర్వాత్మభావం లేదు కానీ అమెరికా వెళ్లాడు అక్కడ అక్కడ ప్రాణం పోయే స్థితి వస్తే చెప్పాడు నన్ను తీసుకెళ్లి ఇండియాలోనే నా దేహాన్ని ఇండియాకి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ దేహాన్ని ఇండియా తీసుకురావాలి మహాత్ముడు పోనే పోరాడు దేహాన్ని ఇండియా తీసుకురావాలి దేహాన్ ఇండియా తీసుకురావడం అంటే ఇట్ ఇన్వాల్వ్స్ సో మచ్ అఫ్ ఎఫర్ట్ అండ్ దేర్ ఇస్ సో మచ్ అఫ్ హైప్ అరౌండి ఎంత సమస్య అండి అండ్ దేర్ ఈస్ నో లాజిక్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోష్టి నుంచి దేహమే ఆత్మ రాదంటే ఇంకా దేహానికి అంటే మనం ఏమో సంస్కారాలు చేయాలక్కర్లేదా చేయాలక్కర్లేదా యూ హేట్ యూ హూ థింక్ అఫేట్లీ హౌ యూ లుక్ అట్ ఇట్ అన్న దాని కాబట్టి శుభమో అశుభమో అనే ద్వంద్వ ఏదైతే ఉందో కెన్ యూ రైజ్ అబౌ దాట్ దాట్ ఈస్ ది పాయింట్ కెన్ యూ రైజ్ అబౌ దాట్ నిస్క్రయగుణ్యో భవాద్ద సదా సత్వగుణాశ్రి భవా ఇది ఇలా ఉంటే వీడు పవిత్రుడు వీడు అపవిత్రుడు వీడు పుణ్యాత్ముడు వీడు పాపాత్ముడు వీడు యోగ్యుడు వీడు అయోగ్యుడు అని సమాజాన్ని విడతీయటం అది ఎంత యోగ్యమయో మీరే ఆలోచించండి దాంట్లో ఏమి తెలివితేటలు ఉన్నాయో మీరు ఆలోచించారు ఏమి చాలా పొరపాటు మన హిందూ సమాజం ఆ పొరపాటు వల్ల చాలా నష్టపోయాం మనం ఎంత నష్టపోయాం అంటే పాణిని జన్మస్థానంలో హిందూ ధర్మాలేది పాణిని ముల్టన్ అనే నగరంలో పుట్టాడు పాకిస్తాన్లో ఉంది ముల్టన్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 యు కె నాట్ టచ్ దేర్ పర్సనల్ లా దే ఆర్ వెరీ సీక్రెట్ కాస్ ఎ సీక్రెట్ కాంబర్స్ ఆర్ సబ్స్టాన్షియల్ ఉచివే దే ఆర్ మై హిందూస్ ఆర్ మైన ఎందుకంటే హిందూ అనేవాడు మీకు ఎక్కడైనా కనపడ్డా బ్రాహ్మణ్ ఉన్నాడు క్షత్రియ ఉన్నాడు వైశ్య ఉన్నాడు మరో సెటిపిలిజు ఉన్నాడు కాపున్నాడు మాదిగున్నాడు యాదవ్ ఉన్నాడు కానీ హిందూ ఉన్నదా తెలంగాణ ఉన్నది ంధ్ర వాడున్నాడు తెలంగాణ వాడు ఉన్నాడు మద్రాసీ వాడు ఉన్నాడు కానీ హిందూ ఎక్కడున్నాడు దర్ ఈజ్ హిందూ యూ షో బి వన్ హిందూ దెర్ ఆర్ అ ఫ్యూ వెరీ స్మాల్ మైనారిటీ సో వెరీ పిక్యూయర్ సిచ్యువేషన్ కాబట్టి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటంటే మన హిందూ ధర్మంలో ప్రవేశించినటువంటి దోషాలు అక్కడ మూలం అది అక్కడి నుంచి ప్రారంభమై ఈ విషవృక్షం అలా విస్తరిస్తూ వస్తుంది వీడు తక్కువ వాడు ఎక్కువ అని అలా మొదలై ఇట్ హ్యాస్పాయిల్డ్ ద హోల్ సెటప్ కాబట్టి శుభాశుభములు అనేటువంటిది కూడా నీ గివన్ సిచ్యువేషన్ శుభమో అశుభము అనేది ఏదో ఉంటుంది ఆ సిచ్యువేషన్లో వీ గోత్ర బట్ అదే సర్వము అని మాత్రం ఇప్పుడు పసుపు పసుపు ఉందనుకోండి పసుపు మంగళము ఏదైనా పూజ చేసుకోవాలనుకోండి అక్షత్రం పసుపుతో కలుపుతారు కానీ శనగపిండితో బియ్యం పిండితో కలుపు పసుపుతోటే కలుపుతారు అలాగంటే రేవో కొన్ని కష్టం పాటిస్తాం అంతేగాని అవి గో త్రూ దట్ దట్ ఈజ్ ఓకే బట్ దట్ దట్ మైండ్ సెట్ లో ఇది శుభమో అది అశుభము అనే డివిజన్ ఉండరాదు మనుషుడు రైజ్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 త్రోసిపుచ్చ శ్రీకృష్ణుడే మనకి ఆదర్శం ఆయన ఇచ్చిన పర్మిషన్ అయిన స్త్రైగుణ్యోభవ లేనివే నిత్య సత్వస్థ నిత్యము సత్వగుణంలో ఉండాలి అకేషనల్ సత్వస్థ కాదు కవీకవీ సత్వస్థ కాదు కదా కదాచిత్క అంటారు శ్రీకృష్ణుడు నిత్య సన్యాసి అని ఒకటి డిఫైన్ చేశాడు జ్ఞేయస్థ నిత్య సన్యాసి యోనద్వేష్టి న కాక్షతి అని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 I am aware of the body. You are the sattva guna. I am the actor. Actor is the only actor. One who acts. One who acts is the actor. Yavallara is an actor. And the actor is an actor. Swamiji, do your own. Do your own, do your own, do your own. And the actor is an actor. And the actor is an actor. So you understand by context, that's all. So you understand by context, that's all.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 I am aware of the actions, adhi sattvamata, dharvata. Iti inka mukhyam, inka mukhyam onte kashna goda, soksham onte kashna goda. I am feeling there, anandata. Iti meir abhyasam jai da gada. Ippido yavala yaga tattva mahta mahtra desilethe kapata. ఏదో అంటారు వస్తే జీవితంలో ఇలాంటివి ఏవో వస్తూ ఉంటాయి సీ మనకు మన టేస్ట్ ఒకటి ఉంటుంది దెన్ ఈజ్ ఆల్వేజ్ సంబడీ హూ అఫెన్స్ దేస్ట్ హూ క్రాసెస్ యువర్ విల్ అలాంటి సందర్భాలు ఉంటాయి మీరు చాలా మంచిగా చేస్తారు వాడు వచ్చి దానికి నెగిటివ్గా మాట్లాడిపోతారు అలాంటివి ఎప్పుడూ అవుతూ ఉంటారు చాలా మంది కంప్లైంట్ చేస్తారు కూడా నేను ఎంతో నిస్వార్థంగా చేశాను కానీ నా మీద వీడు బురద తల్లుతున్నాడో అని కంప్లైంట్ చేస్తారు ఆయన రాజశేఖర రెడ్డి గారు నేను రైతులందరినీ బాగు చేయాలని ట్రై చేస్తుంటే వీళ్ళు బురద చల్లుతున్నారో అని ఆయన గోడ పెట్టుతున్నాడు దాంట్లో మరి ఎంత సత్యం ఏమో నాకు తెలియదు కానీ ఆయన గోలైతే అలా పెట్టుతున్నాడు సో ఈ విధంగా దేర్ ఈజ్ ఆల్వేస్ సంబాడీ హు అఫెన్స్ యువర్ టేస్ట్ హూ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ యువర్ గుడ్ హూ Uh, who negates what you have done, who offends your will, Allah not only is the same. You are the feelings hurt. So, you're the one who says, I feel bad. That's what you say. That is the same thing. Acting is the same thing. Feeling is the same thing. That is the same thing. Abba, I am the same thing. That is the same thing. ఈసారి నాకు కనపడితే అంత మాట అంటే పరోక్షంగా అన్నా కూడా మనం హర్త్ అవుతాం ఎవరో పరోక్షంగా అంటాడు ఎవరో ఒకటి ఏదో అంటూ ఉంటాడు జనం ఏదో ఒకటి అండమే జనం యొక్క లక్షణం లోకులు పలు గాకులు అనేదో సాగుతుంది ఏదో మీరు మంచి పని చేశారనుకోండి కొంతమంది ప్రశంసిస్తారు ఇంకొంతమంది ఏమంటారంటే ఏదో ఉంటుంది మతలబ్బు పైకి కనపట్టలేదంట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 యు కెనాట్ స్టాప్ ఇట్ ఎందుకంటే మీ మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు ఎదుటివాడు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు మనస్సుకి ఒక గాయం ఏర్పడు ఫీలింగ్ రావటంలో తప్పులేదు సెన్స్ ఆఫ్ హర్త్ కలగటంలో తప్పు లేదు బట్ యు ఐడెంటిఫై విత్ ఇట్ అంటే ఏమిటి యు ఫీల్ హర్త్ అదే ఐడెంటిఫికేషన్ అంటారు అది దాన్ని రజోగుణముతో తాదాత్మ్యము అని అంటారు all that when suppose i have a ware of the feeling ante ee manasulo ee feeling nirmanamainadi sima anigare ware of the feeling when it happens you do not identify with it appudu aa feeling untundi kaani chaala loose ga untundi bala undaddu adi strong ga undadu meer identify aithene daniki ekkalena balam vastundi chaala loose ga చాలా వీక్ గా ఉంది నాతో ఎవరో అన్నారు స్వామిజీ మీ మీ గురువు గారు మీ సంప్రదాయం అది అంత శాస్త్రీయం కాదని ఫలానా ఆయన అన్నారు అని అన్నారు అంటే నేను ఓకే ముందు బాగా అనిపించింది తర్వాత మళ్ళీ వివేకం ఎందుకు ఈ బాధానం అవసరం ఎవరిలో అనుకుంటూ ఉంటాం లక్ష తొంభై మంది ఉంటారు లోకంలో అనేక ఉంటాయి ఎవరికోసిన వాడు అనుకుంటా ఒక ఆయన నాతోటి అన్నారు ఏం చేస్తా ఉన్నాడు నేను చెప్పాలా సమాధానం వద్దా ఆలోచించి పోల్నే చెప్దాం పెద్దవారు మహాత్ములు అని చెప్పాను లేదంతా బోధిస్తూ ఉంటానని చెప్పాను ఆ టైంలో అలా చెప్పాను ఏంటి లేదా ఏం చెప్తాను మరి ఇంకేం చెప్పండి భిక్ష చేస్తూ ఉంటానని చెప్తే ఆయన ఫీల్ అవుతాడు నిన్న అయన హర్త్ అవుతాడు మనం అడిగిన ప్రశ్నకి పొగరమవుతుగా సమాధానం చెప్పాను అనుకుంటే అది వేదాంత అంటే ఇంగ్లీష్లో చెప్తా అన్నారు అవును ఇంగ్లీష్లోనే చెప్తాను ఇటీ ఇంగ్లీష్లో చెప్తాను అయితే తెలుగులో కూడా చెప్తాను అది వేరే సంగతి ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తాను ఆ ఇంగ్లీష్ వేదాంతం అంతా వేస్ట్ నేను వినువునుకున్నాను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 nosham let you know he is nosham one of hattavadamos we get hapt but we don't get hapt ante enjo hatta yer ante you are in rajo guna anarth hatta aina vaadu rajo guna la adantara guna suppose you are not hapt suppose me i was not hapt much kada hapt kaale nenu ipudu meeku paathalo cheppesaanante hasta kaaledana fast aithe laa cheppu ga unta i could see that uh, clearly that there is no reason to be hurt indukante aa darshanam ki he has a value system edo oka structure undi ayani oka ideological structure jagathanu aa structure nunchi chustadu inkoraganga choodaledu kada therefore aa structure lo intuition apudu he feels uh, he, he divides things this is good this is bad and a division ostundi ఆ డివిజన్ నుంచి మాట్లాడలేడు హీ కెన్ కీప్ టు హిమ్సెల్ఫ్ బట్ ఒక రకమైన అహంకారం అనండి ఏమనండి దాని నుంచి మాట్లాడలేడు ఇట్స్ ఓకే ఐ కెన్ సీ ఆల్ దాట్ సో సీట్ అండ్ లీవ్ ఇట్ వన్ యూ సీ ఇట్ క్లియర్లీ యూ లీవ్ ఇట్ ఓవర్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దాట్ సో యూ ఆర్ విట్నెస్ టు దాట్ అండ్ అది మిమ్మల్ని బాధింపదు అది సర్కోగణం నిత్య సత్పో సో ఈ విధంగా రోజంతా వారవంత నెలంత నువ్వు సత్వగుణంలోనే బతుకు నిత్య సత్వస్థ ప్రజోగుణంలోకి కమ్మోగుణంలోకి జారిపోకు ను సత్వగుణంలో ఉండు నీ పని నీ ఎఫర్ట్ అంతవరకే గుణాతీతం అన్నది నుంచి వచ్చింది కదా మరి నేను గుణాతీతను ఎప్పుడు అవుతానండి నువ్వు అడగడం మానేసిదట నువ్వు అవ్వవు అలా అడుగుతూ ఉంటే నువ్వు అవో గుణాతీత అడగడం మానే అడగడం ఎప్పుడు మానేస్తాడు గుణాతీతం అవ్వాలనే ఎంజైటీ పోయినప్పుడు అడగడం మనసు ఇప్పుడు డాక్టర్ని అవండి నేను నేను ఎప్పుడు నాకు ఎప్పుడు వ్యాధి తగ్గిపోతుందని అడుగుతున్నాడు అంటే అర్థమైతే నేను ఇంకా కొంత యాంగ్జైటీ ఉంది నిజానికి వ్యాధి తగ్గిపోయిన తర్వాత డాక్టర్ని అడగక్కర్లా వాడికే తెలుస్తుంది డాక్టర్ కూడా వీడిని అడిగే చెప్తాడు వ్యాధి తగ్గిన తర్వాత చెప్తాడు వారికే తెలుస్తుంది నాకు జ్వరం వచ్చింది ఒకసారి మా అమ్మగారు అన్నం పెట్టాను అప్పట్లో జ్వరం వస్తే అంకడమే అన్నం ఏం లేదు అంటే అంటే అన్నం పెట్టంటే మా అమ్మగారు ఉన్నారు జ్వరంలో తినకూడదురా వద్దు అన్నం పెట్టను నీకేదైనా నేను పండుగ పెడతాను అయిపోయింది మరి అన్నం ఎప్పుడు పెడతా ఉన్నావు అడిగితే మా చెప్పారు నీకు ఎప్పుడు ఆకలి అప్పుడు పెడతాను ఇప్పుడు చెప్పు నువ్వు నీకు ఇప్పుడు ఆకలి నోరు చేదుగా ఉందా లేదా నీ ముందు నేను అన్నం వడ్డిస్తే నువ్వు తినగలవా ఆకలి వేస్తోందా నోరు చేదుగా ఉందా నీరసంగా ఉండడం వేరు అన్నం తినాలనే భ్రాంతి వేరు అవన్నీ పక్కన అన్నం తినాలని ఒక భ్రాంతి ఒక హ్యాబిట్ ఒక అలవాటు మీద మనం పోయింది కానీ అదంతా వద్దు నీకు ఆకలి వేసి నిజంగా తినాలి నేను తినగలుగుతాను తినాలి నోరు చేదుగా లేదు అని నువ్వు చెప్పు నాకు నేను పెట్టేస్తా నేను వద్దని చెప్పాను మొన్నాడు పొద్దున్న నేను ఇంకా అడగలేదు ఇంకంటే నన్ను ఎవరు చేదుగా ఉంది నాకు తినాలని లేదు నీరసంగా ఉంటుంది ఆ మొన్నటి పొద్దున్న అమ్మ నేను ఇవాళ భోంచేస్తాను నేను సరే కారు పొడగొట్టి చారు పెట్టి బోయిన పెట్టేశారు కాబట్టి ఎప్పుడు నీ యాంగ్జైటీ అనవసరం అంతే ఆ యాంగ్జైటీ ఉన్నంత సేపు పోది కదా అనవసరం అవుతుంది ఐంట్ వర్క్ కాబట్టి గుణాతీత అన్నది ఎఫర్ట్ మీద అవుతుంది బీన్ ఇన్ సత్వా యూఆర్ ది గుణాతీత ఆల్రెడీ యూఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ గుణాతీత you have to recognize that We come back om om shanti hi ైజ్ ఓం పూర్ణముదర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదావశిష్యాంతిశాంతి హరిభ్యో నమ హరిస్తి శ్రీకృష్ణార్పణమస్తు వచ్చిన manavi